ఏమంటే రెండు ఏకకాలంలో విలీనమైపోతాయి ద్రష్ట ఉండి దృశ్యం లేకపోవడం దృశ్యం ఉండి ద్రష్ట లేకపోవడం అలా ఉండదు ఒకే సమయంలో రెండు పుడతాయి ఒకే సమయంలో రెండు విలీనమవుతాయి ఈ రెండు కూడా ఏ చైతన్యం నుంచి ఏ తెలివి నుండి ఒకే సమయంలో పుడుతున్నాయో ఏ తెలివిలో ఒకే సమయంలో విలీనమవుతున్నాయో ఆ తెలివి కాలమునకు అతీతమైనది ఈ చూడము చూడబడేది చూచేవాడు దిజ్ టైం బాగుండదు చూచేవాడు టైం బాగుండదు చూడబడేది టైం బాగుండదు ఫెరాజ్ ఈ నోవర్ అండ్ నోన్ ద్రష్టాదృశ్యము ఏకకాలంలో ఏ తెలివి నుండి ఏ చైతన్యం నుంచి ఉద్బుద్ధములవుతున్నాయో ఆ చైతన్యము కాలము నాకు అతీతమైనది అంటే భయం ద్వయం గురించి నేను వ్యాఖ్యానం చేస్తున్నాను సో ద్వయ అభావం బుద్ధ్వ అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ద్వయము యొక్క అభావాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను ఘటద్రష్టను ఈ దృశ్యము ఘటము నేను ద్రష్టను ఇది దృశ్యము ఇది ఘటము నేను ఘటమును చూచి వాడను ఈ ద్రష్ట అనేది అది ఒక మానసిక కల్పన మాత్రమే ఇట్స్ ఐడియా ఇంది మైండ్ దృశ్యము ఇది ఘటము అనేది అనదర్ ఐడియా ఆఫ్ ది మైండ్ అది ఘటం కాదే శృతి చాలా ఖచ్చితంగా చెప్తూ ఉంది అది ఘటం కాదే వికారము నామధేయం వృత్తివేచ్చేక సత్యం సత్యము ఘటంతో సంబంధం లేదు సత్యానికి అది కేవలము ఇట్స్ మెంటల్ కాన్సెప్ట్ ఘటము అనేది మెంటల్ కాన్సెప్ట్ నేను ఘటమును చూసే వ్యక్తిని జ్ఞాతము ఇట్ ఈస్ అనదర్ మెంటల్ కాన్సెప్ట్ రెండు కూడా మియర్ ఐడియాస్ ఇన్ ది మైండ్ ఎప్పుడైతే మైండ్లో ఒక ఐడియా నిర్మాణమైనదో ఆ ఐడియాకి కరస్పాండింగ్గా ఒక నామం ఉంటుంది ఒక వర్డ్ ఉంటుంది అండ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఆల్సో చూచే జ్ఞాతను నేను చూడబడే జ్ఞేయము ఇది ఇది ఘటము నేను ఘటమును తెలివి అని మీరు భాషారూపంగా శబ్దరూపంగా ఆ ఐడియాకి ఒక ఎక్స్ప్రెషన్ కూడా మీరు ఇవ్వచ్చు కానీ ఆత్మచైతన్యము ఈ ద్వయమునందు లేదు జ్ఞాత ఎవడైతే ఉన్నాడో ఆ జ్ఞాత ఆత్మస్వరూపుడు కాదు ఈ ద్వయము ఏ శుద్ధ చైతన్యం నుంచి ఉత్పన్న ఉత్పన్నమవుతుందో ఆ ఆ చైతన్యమే ఆత్మ ఆత్మస్వరూపమే కాబట్టి మనం ఏమనుకుంటాం ఈ ద్వయంలో జ్ఞాత నాయి నేను అని నాకంటే భిన్నంగా జ్ఞేయము ఎదురుగా నిలిచి ఉన్నది నేను జ్ఞాతము అని వీడవుతుంటాడు ఆ విధంగా తనను సర్వము నుంచి విడదీసి కూర్చుంటాడు వాస్తవంలో ఆ జ్ఞాత నీవు కాదు జ్ఞాత జ్ఞేయము ఏ చైతన్యంలో భాషిస్తున్నాయో ఆ చైతన్యం మాత్రమే నీవు తర్వాత ఈ ద్వయంలో ఆత్మ లేదు ఇప్పుడు దృశ్యము ద్రష్ట జ్యేయము జ్ఞాత ఆత్మ ఎక్కడుంది జ్ఞేయంలో ఉందా లేదు ఆత్మ జ్ఞాతలో ఉందా లేదు ధ్యేయంలో ఆత్మ అంటే ఇది నాది అంటాడు సంసర్గాధ్యాస అక్కడ ఆత్మ లేదు ఇది నేను అంటాడు లేక జ్ఞానాధ్యాస అక్కడ ఆత్మ లేదు ఈ ద్వయంలో ఆత్మస్వరూపము లేదు కాబట్టి మీరు ఆత్మ కొరకు దృశ్యమునందు కానీ లేక దేహపరిచ్ఛిన్నమైన దేహాభిమానము గల ద్రష్టయందు కానీ మీరు వెతుకుట వ్యర్థము తర్వాత పరమాత్మ అంటే ఆత్మయే శుద్ధ చైతన్యము అదే పరమాత్మ పరమాత్మ కొరకు మెంటల్ లెవెల్ మనస్సు యొక్క స్థాయిలో మీరు అన్వేషించుట వ్యర్థము మీరు మానేసి ఆ ఉపయోగం అండి మనస్సు యొక్క స్థాయిలో పరమాత్మ యొక్క అన్వేషణ వ్యర్థం దానివల్ల ప్రయోజనమేముంది అంటే ఆరంభంలో ఏదో సంసారంలో డబ్బు భోగాలు వాటితో విసిగెత్తి అక్కడ పూర్ణత్వం లేదని ఏదో దేవాలయానికి ఏదో వస్తాయి వస్తే దేవుణ్ణి ఊరేగిస్తూ కాగడా పట్టుకుని కొంచెం గెంతులేస్తాయి అయితే తప్పెట్లు ఉంటాయి కదా తప్పెట్లు లేకపోతే తాళాలు తీసుకుని అది కొడుతూ గెంతులు వేస్తూ అప్పుడు అప్పుడు హర అంటూ ఉంటాయి సంసారంలో పడి డబ్బులు వెనకాలా భోగాలు వెనకాలా పొరుగుతో డాన్స్ చేసేదానికంటే ఇది కొంత నయం అంతే తప్ప ఆ మెంటల్ లెవెల్లోనే పరమాత్మ మీకు లభిస్తాడని మీరు అనుకుంటే అది పొరపట ఉంటేలాగా ఏదో ప్రోత్సాహం చేస్తూ ఉంటారు టెంపుల్ అన్న తర్వాత ఏదో కొంత హడావిడికి ప్రాధాన్యం ఇవ్వకపోతే టెంపుల్ రన్ చేయటం కొంటారు ఏదో ఉత్సవం ఏదో పేరు పెట్టాల చేస్తూ ఉంటాం ఆ మెంటల్ లెవెల్లో మీకు నేను ఎక్కడున్నాను దేవుడు పామకీలో ఉన్నాడు ఆయన వాళ్ళు మోసకొస్తున్నారు నేను ఎక్కడ ఉండి డ్యాన్స్ చేస్తాడు దేవుడు సంతోషిస్తాడు అనే మెంటల్ లెవెల్ చూసారా ఆ మెంటల్ లెవెల్లో మీకు పరమాత్మ దొరకడం అక్కడ అక్కడ వెతకడం అనవసరం ఎందుకంటే దృశ్యము ద్రష్ట దర్శనము చూచుతా చూడబడేది చూచువాడు తెలుసుకునుట తెలియబడేది తెలియవాడు ఈ త్రిపుటి ఇది కేవలము మానసిక కల్పన మాత్రమే దాని ముందు వాస్తవికత లేదు ఈ మానసిక కల్పనకి అధిష్టానంగా ఉన్నటువంటి శుద్ధ చితి ఏది కలదో ఆత్మ అది పరమాత్మ కాబట్టి ద్వయాభావం బుద్ధ్వా ఈ ద్వైతము అసత్యము ఇది యథార్థంగా లేదు అని తెలుసుకుని తెలుసుకుని ఏం చేయాలి నిర్నిమిత్త అయిపోవాలి నిర్నిమిత్తుడైపోవాలి నిర్నిమిత్తుడవుతా అంటే నివృత్త మిథ్యా జ్ఞానాభినివేశ ఆ మిథ్యాజ్ఞానము మందు ఆగ్రహము పట్టుదల తొలగిపోవాలి ఇప్పుడు మిథ్యాజ్ఞానం మీద కత్తిపచ్చుకునే యుద్ధానికి బయలుదేరక్కర్లా వాళ్ళే వాళ్ళు ఊరేగింపు చేసుకుంటుంటే వెళ్ళి ఊరేగింపు ఇదంతా వేస్తాను అలా నవలపెట్టచ్చా దాని మీద ఒక యుద్ధం ప్రకటించమని అభిప్రాయం కాదు కానీ దాని ఎందు ఆగ్రహము ఉండరాదు నివృత్త మిథ్యాజ్ఞాన అభినవేశ నాకప్పట్లో ఒక సలహా చెప్పారు ఏంటంటే సలహా ఈ కార్నరు చూడండి ఇది ఈశాన్యం ఇక్కడ ఒక విఘ్నేశ్వరంలో దక్షిణామూర్తినో మీరు ప్రతిష్ఠిస్తే ఒక విగ్రహం పెట్టుకుందుకేం అభ్యంతరం లేదు ప్రతిష్ఠిస్తే చక్కగా విద్యార్థులు వస్తారు క్లాస్ అటెండ్ చేసే ముందు వెళ్ళి దర్శనం చేసుకుని క్లాస్ అటెండ్ చేస్తారు ఏమండి విద్యార్థులే కానక్కర్లా ఈ కాంప్లెక్స్ లో వాళ్ళు కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడికే అక్కడికి టెంపుల్స్కి తార్బడికి దేనికి వెళ్లాల్సి ఉంటుంది అలా కళ్ళరున్నా ఇక్కడికే రావచ్చు మీరు దక్షిణామూర్తిని పెడితే దక్షిణామూర్తి ఎక్కడా లేదు అందరు దక్షిణామృతని చూడాలనుకున్న వాళ్ళల్లా ఇక్కడికే రావచ్చు గ్రహదోషం ఉంటే దక్షిణామూర్తిని చూస్తే మీరు గ్రహదోషం తగ్గుతుందని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు మీరు కూడా చెప్పచ్చు నేను కూడా చెప్తా ఉంటా నేను ఏమైనా చెప్తానంటే నా దగ్గరికి వస్తారు గ్రహ దోషం ఉందని ఏం చేయమంటారు మీరు దక్షిణాముక్తి స్తోత్రం చదువుకోండి నేను పుస్తకం కూడా ఇస్తాను మీకైనా ఒక బుల్లి పుస్తకం ఉంటుంది తెలుగులో ఆదిస్తా ఇది మీరు చదువుకోండి ఏమవుతుంది చదువు గ్రహ దోషం తగ్గిపోతుందా ఎలా తగ్గుతుందంటే చూడు గ్రహాల్లో గల బరువైన గ్రహం గురువు వెరీ వెయిటింగ్ ప్లాన్ యాక్చువల్ గురువు అంటే దక్షిణామూర్తి గురవైన సర్వలో దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి సోకం చదువుకుంటే మీకు గురు దోషం పోతుంది గురు దోషం పోతే సర్వగ్రహ దోషము పోయినట్టే అని నేను చెప్తూ ఉంటాను కాబట్టి దక్షిణామూర్తిని వెతుక్కుంటూ వస్తారు పాఠం చెప్పేప్పుడు విద్యార్థులు ఉంటారు మిగతాప్పుడు కూడా భక్తులు వాళ్ళు వస్తారు అక్కడ హుండి పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది అని నాకు సలహా ఇచ్చారు అప్పుడు ఇంకో సలహా కూడా ఇచ్చారు ఆ సందర్భంగా అవసరమైతే ఆ మిగిలిన ఆ ఏరియా ఉంది దాన్ని మీరు ఆక్రమించారు కానీ అని ఓనర్సే చెప్పారు మీరు ఆక్రమించేసేయండి దాన్ని ఎవడు కాదని ఇవ్వడు దాన్ని మీరు సొంతం చేసుకుని పైన రూఫేసి సొంతం చేసుకుని మీరు నడిపించుకోండి అని చెప్పారు నేను అనేక కారణాల చేత ఒప్పుకోలేదు నెంబర్ వన్ ఎక్స్పాన్షన్ దట్ ఇస్ నాట్ ఇట్ నెంబర్ టూ అది దాని ఆ ప్లేసు అందరికీ ఉపయోగపడే ప్లేసు దాన్ని మనం ఆక్రమించడం జబర్దస్తిగా తప్పదు నెంబర్ త్రీ టెంపుల్ ఒకటి పెట్టేమంటే ఆ టెంపుల్ రిలేటెడ్ ద్వైతంలో మనం ఇరుక్కుపో అని దాని జోలికి వెళ్ళలేను నేను మీకు ఎందుకు చెప్పానంటే అంటే టెంపుల్ దృష్ట్యా నేను చెప్పలేదు ఏదో దృష్టాంతంగా చెప్పాను మిథ్యా అభినవేశం నుంచి బయటపెట్టుకోవాలి దక్షిణామూర్తి నా హృదయంలో ఉన్నాడు హృదయమే దేవాలయము ఆ స్థితిలోకి వచ్చేసేయాలి ఇంకా ఎంతసేపు రాతి దేవాలయము సిమెంట్ దేవాలయము అలా ఉండకూడదు హృదయంలోనే ఉన్నాడు అనే స్థితికి వచ్చేసేయాలి నిర్నిమిత్త నివృత్త మిథ్యాద్వయ అభినవేశ ఈ మిథ్యారూపమైన ద్వయమునందలి ఆగ్రహము తొలగిపోవలేము ఇప్పుడు దీని మీద మహాత్ములు ఏమని చెప్తారంటే అసలు ద్వయము ద్వయమునందల అభినవేశములు ఎలా వస్తాయో తెలుసునండి ఈ దేహమే నేను అని దేహాభిమానం పెట్టుకుంటే దేహం కంటే భిన్నము సర్వము దృశ్య ప్రపంచముగా నిలిచి ఉంటుంది ఏమండి అప్పుడు ఆ దృశ్య ప్రపంచంలో నానా అనేకములు భాషిస్తాయి ఆ అనేకములలో ఇప్పుడు పదార్థములు అనేకం ఉంటాయి దేశములు అంటే స్థానములు అనేకం ఉంటాయి కాలములు అనేకం ఉంటాయి వ్యక్తులు అనేకం ఉంటాయి దేవతలు అనేకం ఉంటాయి అంతే కదండి అనేకముంటాయి దేవతలు అనేకంలో నాకు ఈ దేవత కావాలి ఆ దేవత అక్కర్లేదు దేశములు అనేకంలో ఈ బస్తీ కావాలి ఆ బస్తీ అక్కర్లేదు కాలములు అనేకంలో ఈ కాలం మంచిది ఆ కాలం చెడ్డది ఇది రాహుకాలం అది వర్జకాలం అదేమో శుభకాలం వీడిని రాహుకాలం మధ్యకాలం ఎండాకాలం యమకాలం అని అన్ని పేర్లు పెట్టేసి శుభకాలాన్ని బాగా కుంచి పెట్టేశాను వెళ్ళత శుభకాలం కావాలంటే దొరకదు రైల్ టైము పోతుంది కుదరదు విమానం టైం కుదరదు ఏ టైము కుదరదు ఎందుకంటే ఎన్ని పెట్టారు ఏదో ఒకదాంతో సరిపెట్టచ్చు కదా రాహు మద్యం దుర్ముహూర్తం గండం యమ కాలమని పెట్టుకోండి అన్న ప్రతీది ప్రతిరోజు ఉంటుంది ఎవరికి వెలుగుదేలు ఎవరి డే డేలో మీకు ఎన్ని ఉంటాయి నిద్ర తీసేస్తే పదహారు గంటలు ఉన్నాయి పదహారు గంటల్లో ఐదుని మైనస్ చేసేస్తే ఐదు సెక్షన్స్ ఈచ్ వన్ అండ్ హాఫ్ అవర్ మైనస్ చేసేస్తే మీకు మధ్యలో అక్కడ ఇక్కడ ఒక గంట అక్కడ అలా దొరుకుతాయి అప్పుడే చేసుకోవాలి ఏ పనులు పిచ్చే ఉన్నా కాలంలో అనేకత్వం వస్తువులలో అనేకత్వం ఈ వస్తువు ఎందు రాగము ఆ వస్తువులందు ద్వేషము వ్యక్తులపై అనేకత్వం వీళ్ళు నాకు మిత్రులు వాళ్ళు శత్రువులు అని ఈ విధంగా వీడు ద్వైతంలో ద్వయంలో పడిపోతాడు ఈ ద్వయమంతా ఈ ద్వైతమంతా ఎక్కడి నుంచి వచ్చింది నేను ఈ దేహము అనే దేహాభిమానాన్ని వచ్చింది ఎవడైతే తను దేహమని తాను పుట్టేనని నమ్మి ఒక పరిచ్ఛిన్నమైన అహంకారంగా బ్రతుకుతో జగత్తుని ద్వైతంగా భావిస్తాడో వాడు తనకు తాను పెద్ద అపకారాన్ని చేసుకుంటున్నాడు తద్వారా వాడు తన స్వరూపాన్నే తనకు లేకుండా తన ఆత్మవంచన చేసుకుంటున్నాడు దీని మీద ఆరో చిత్రమైన శ్లోకం అవుతుంది కింతేన నా కృతం పాపం చౌరేన ఆత్మాపహారిన పైగా ఇది రామాయణంలోది వీడు చోరుడు వీడేమి చోరుడు అంటే ఆత్మాపహారిన ఆత్మస్వరూపాన్ని తనకు లేకుండా చేసుకున్నాడు దేహమే నేను అనుకుని దేహమే నేను అనుకుని జగత్తు అంతా సత్యం అనుకుని చేసేటువంటి ప్రతి పని కూడా అది మహాదోషం అయిపోతుంది అసలు అక్కడే దోషం వచ్చేసింది కాబట్టి నిర్నిమిత్త భవే నివృత్త మిథ్యాద్వయ అభినివేశ కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది ఈ ద్వయ అభినవేశము మిథ్యాద్వయ అభినవేశాన్ని తొలగించుకోవాలి నివృత్త దాని నుంచి నివృత్తి తొలగిపోవాలి అది ఎలా తొలగుతుందండి అంటే చూడండి దేహము ఎడల మనస్సు ఎడల అహం దృష్టి ఉండకూడదు దేహము నేను అనే ఆగ్రహము మనస్సు నేను అనే ఆగ్రహము ఉండకూడదు అంటే ఎలాగంటే దేహము నీవు కాదు మనస్సు నీవు కాదు అని మీరు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవడం ఏదో సామాన్యమైన విషయం కాదు కదా చాలా కఠినమైన విషయం మామూలు కఠినం కాదు చాలా కఠినమైన విషయం ఎలాగా అంతటి కఠినమైన ఆ వివేకాన్ని ఆ స్పేస్ని ఆ సాక్షిభావాన్ని ఎలాగ స్వంతం చేసుకోవడము అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే స్టడీగా స్థిరంగా ధ్యానం చేయాలి ఆ ధ్యానం కూడా ఎలాగా ఆ ధ్యానంలో దేహాన్ని వాచ్ చేయాలి దేహాన్ని అలా సాక్షిగా దర్శించాలి మనస్సుని సాక్షిగా దర్శించాలి యోగా చేసుకోండా వజ్రాసనంలో కూర్చోవాలి ఏదో ఆ సందర్భాన్ని బట్టి మరి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకుని కూర్చో స్వామిజీ కూర్చోమన్నాడని కూర్చున్న తర్వాత కాళ్ళు నొప్పులు గుర్తిగానే డాక్టర్కి వెళ్ళండి కాదు సందర్భాన్ని బట్టి చూసుకోవాలి మరీ అంత సుకుమారంగా ఉండకూడదు కూర్చోగానే కొంచెం నొప్పి పుట్టాబ్బో ఇది నొప్పి పుట్టేస్తుండే మానేయకూడదు మొదటి రోజు ఇబ్బందిగా ఉండాలి తర్వాత క్రమంగా అభ్యాసం తర్వాత నొప్పి వస్తుంది ఆ నొప్పిని వాచ్ చేయాలి నొప్పిని వాచ్ చేయాలి అలాగే దాన్ని వాచ్ చేయాలి మనస్సు స్థిరం కదా మనస్సుకి ఏకాలంబనం లభించింది కదా ఊరికే ప్రపంచమంతా తిరుగుబాడే మనస్సుకి మోకాలు నొప్పిన అలా వాచ్ఛేస్తుంటే అదో సమాధి సమాధులు వర్ణించారు యోగ దర్శనంలో పది పన్నెండు రకాల సమాధులు దర్శించి దాంట్లో దేహాన్ని ఒక పార్ట్ ఆఫ్ ది బాడీని పరిశీలించడం కూడా ఒక సమాధి కింద వర్ణించారు విద్యార్థి నా దగ్గర యోగ దర్శనం పాఠంగా ఉన్నాడు రోజు పొద్దున్న ఈ సమాధులన్నీ పది పన్నెండు వర్ణించారు దాంట్లో ఇది నొప్పు ఉందంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కాదు కొద్దిపాటి నొప్పుకి పరి దానికి దాన్ని వాచ్ చేయటం వాచ్ చేసి పైన అమృతాంజనం రాసి ఇప్పుడు ఎలా ఉంది అని వాచ్ చేయటం ఆ అంతర్ముఖంగా అభ్యాసం చేయాలి తర్వాత మనస్సు మనస్సులో దుఃఖం బయలుదేరుతుంది లేకపోతే ఉల్లాసం పలు ఉల్లాసం గురించి ఎవడో కంప్లైంట్ చేయడు దుఃఖం గురించే కంప్లైంట్ చేస్తారు మనస్సులో దుఃఖం వస్తుంది గత కాలము స్మృతికి వస్తుంది మనసంతా అంతా బరువుగా అయిపోతుంది అలాగే మనస్సు దాని మాయమది చూపిస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో పడి గెంతులు వేయటము దుఃఖపడిపోతూ ఉండడము ఆవేశపెడిపోవడం చేయకూడదు సాక్షిగా పరిశీలించడం అభ్యాసం చేయాలి మీరు అలా చేస్తూ ఉండాలి తర్వాత నేను ఉంటే మీకు ప్రాక్టికల్ టిప్స్ చెప్తున్నా తర్వాత దేహము ఏమైపోయినా నాకు పర్వాలేదు అన్నట్టు మరీ అంత ముందు కాదు ఆ దేహం దాన్ని ఆ దాని దారిని అది ఉంటుంది నా దారిని నేను ఉంటాను అనేటువంటి ఒక నిర్లిప్త తెచ్చుకోవాలి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి ఆ మోకాళ్ళు అన్న అరిగిపోతే నొప్పులు ఉంటాయండి ఊరికే దానికేమో ఇంజక్షన్లు సర్జరీలు ఇలాంటి పిచ్చానవసరం ఏదో కొంచెం నారాయణ తైలమో లేకపోతే నారాయణ తైలం కాకపోతే పీడాంతక తైలం అని పెట్టారు రామదేవి బాబా ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏదో కొంచెం రాసుకోవడము ఏదో కాలక్షేపం చేసేయటమే తప్ప ఇంక ఇప్పుడు దీని గురించి మోకాలను పట్టుకుని డాక్టర్ల చుట్టూ పరిగెత్తడం అవసరం ఏమన్నా నేను చెప్పినా ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా లేకపోతే మొండిగా ఉందా ఇంకా హార్ట్ ఉంటుంది హార్ట్ అన్న ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది ఏ కాలక్షేపం ఉంటుంది ఇక్కడ నేను రాలేదు కాదండి అసలు ఎలా ఉందో ముందే చూసిన మీరు ఆ మళ్ళా మొదలు పెడితే ఇంకా పాఠానికి మానేసి అక్కడ హార్ట్ ఇన్స్టిట్యూట్లో కూర్చోవాలి మేము ఉదయం తొమ్మిదింటికి వెళ్ళిపోతాయి అక్కడికి ఓపీ టేబుల్ వేస్తాడు అక్కడ కూర్చోవడం పదకొండుంటికి పిలుస్తాడు పిలిచి హార్ట్ ఏదోలా ఉంటుంది వాడు ఏమి స్థిరంగా చెప్పడం ఏదో మొత్తానికి లోపం అయితే ఉందండి ఇక్కడ ఈ పీక్ ఇలా వచ్చింది ఆ పీక్ అలా వెళ్ళింది అందు ఒక అరడమని టెస్టులు రాస్తాడు ఇవన్నీ చేయించుకుండి అంటాడు ఓ వారం రోజులు ఆ దాని తిట్టు తిరగడం ఆ తర్వాత ఈ టెస్టులు అన్ని బట్టి కూడా ఒక ఫైల్ అయిపోతుంది అప్పటికే ఆ ఫైల్ వాడి దగ్గర పెడితే వాడు అన్నింటి మీ టెస్టులు చేసినంతసేపు పట్టం వాడికి చూడాలి వాడికి ఇంకో పది మంది ఉంటారు కదా కాల నెంబర్ వన్ నెంబర్ ఆ రిజల్ట్స్ కూడా క్లియర్గా ఏమి ఉండవు ముద్ర వేసినట్టేమి ఉండవు ఈసీజీ ఉంటే మొత్తం మీద బాగానే ఉంది కానీ అక్కడక్కడ ట్రబుల్గా ఉంది వస్తుంది ఏమని చెప్తారు దానికి ఓవరాల్గా బాధ్య ఉందండి కానీ అప్పుడప్పుడు డ్రబుల్ వస్తుందండి అంతా ఈసీజీ చూసి నేను చూశాను అది ఒక ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్ హార్త్ మానిటరింగ్కి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి పెట్టాడు బ్యాటరీ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్ గుండెకి ఇక్కడ పెట్టేసి దానికి బెల్ట్ వేసి మొదలు చేశాడు స్నానం ఏం చేప ఇరవై గంటలు ఇలా పెట్టి రేపు పొద్దున్నే ఎనిమిదింటికి తీసేసి పట్టుకురా అని ఇది పట్టుకొస్తే వాడికి ఆ ల్యాబొరేటరీలో వస్తే వాడు ఆ ఇరవై నాలుగు గంటల మూమెంట్ని ప్రింట్ చేశాడు ప్రింట్ చేసిన ఒక చిన్న ఇంత పొడుపు కాగితం అలా ఇది పట్టుకుంది కో డాక్టర్ గారు చేసినా ఇచ్చాడు ఈ చుట్ట ఆ చుట్టని వాడు పిన్ని తీసి అలా చూశాడు రెండు నిమిషాలు చూశాడు ఇరవై నాలుగు పట్టింది తీటాన్ని రెండు నిమిషాలు చూశాడు చూసి మీరు నిద్రలో ఉండగా ఓసారి బీటు కొంచెం తేడా వచ్చిందండి ఏం చెప్పాడు అంటే అర్ధరాత్రి పన్నెండున్నరకి బీటు తేడా వచ్చింది నిద్రపోతున్నాడు దాంట్లో రికార్డు అయింది ఓహో అలాగా మంచిది రాత్రి అడుగు రోజుల్లో వీటి తేడా వచ్చింది మంచిది ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరు ఈ బియ్య అస్త్రాల్లోనే కొత్తగా ట్యాబ్లెట్లు వచ్చి వేసుకోండి రోజు పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి ఆరు రెండు మాసాలు వేసుకొని మళ్ళీ కనపడండి అని చెప్పాడు సరే బయటకు వచ్చాను నేను వెనకాల ఇన్ని తీసుకుని నేను తోడు అయింది బయటకు వచ్చింది బయటకు వచ్చి టాబ్లెట్ ఎంత మూడు రూపాయలు రెండు నెలలది ఇవ్వమంటారా అంటాడు వాడు ఇవ్వయా రెండు నెలలది రెండు నెలలది ఇవ్వకుంటే రెండు వేల ఆ రెండు వేల ఆ ట్యాబ్లెట్లు అందించి సంజయ్లో ఇంటికి వచ్చి నేను రోగిస్టి వాడిని అని అనుకుంటూ ఆ ట్యాబ్లెట్లు దిండుతో కూర్చోవడం తర్వాత వెళ్తే మళ్ళీ పెడుతుందో అవుతుంది ఏమీ అయిపోదు కాబే ఊరికే డాక్టర్ వైద్యం అని చెప్పేసి ఛాదస్యంగా పెట్టుకోకూడదు ఏదో ఉన్నంతలో ఆరోగ్యం బాగానే ఉంటే మన క్లాసుకి అభ్యంతరం లేదు ఏదో కొంచెం సంధ్యాహనం చేసుకోవడం జపం చేసుకోవడం దానికి లోటు లేదు రెండు మెతులు తింటున్నాము కాలక్షేపం అంతగా చెడిపోయినప్పుడు అప్పుడే చూద్దాం ఒకేసారి డాక్టర్లు అంత ఒకేసారి చూసుకున్నాం ఏదో అలా ఉండాలి అదే ప్రివెంటివ్గా కూడా తీసుకునే స్టెప్స్ తీసుకోవాల్సి తీసుకోవాలి ఐ డోంట్ నో హౌ యూ విల్ డూ ఇట్ నేను ఐ విల్ లీవ్ ఇట్ టు యువర్ లిజ్డమ్ మీరు బ్యాలెన్స్డ్గా ఒక రకంగా ఏముండాలి దేహం నేను కాదుగా ఆరోగ్యంగా ఉన్నానే కాదు అనారోగ్యంగా ఉన్నాను అని కాదు ఎంత ఆరోగ్యంగా చెప్పి పెట్టేవే ఎప్పుడూ కూలిపోయి దేహమే అని ఒక రకమైన విరక్తితోటి జీవించడం మొదలు పెట్టాలి జీవించడం మొదలు పెడితే క్రమంగా బరువు దిగిపోతుంది మీకు ఆ ఇండిఫరెన్స్ అలవాటు అవుతుంది ఆ సాక్షిభావం అలవాటు అవుతుంది very important. మనస్సు విషయంలో కూడా అంతే ఆ ఏవో సుఖం ఉంటుందో దుఃఖం ఉంటుంది అన్నీ ఉంటాయి నీ జీవితంలో ఇదో స్వప్నం అది ఇంకో స్వప్నం ఇది సుఖస్వప్నం అది దుఃఖ స్వప్నం అని వాటిని కూడా నిరాదరణ చేయటం మొదలుపెట్టాలి ఒకలాగా మానసిక స్థితి నిలిచి ఉండాలి అని ఉండకూడదు తర్వాత నిర్లిప్తంగా ఉండాలి నిర్లిప్తంగా ఉండడం ఆ నిర్లిప్తము అనే పండితులు మహావిద్వాంసులు వాడుతూ ఉంటే నేను చూశాను పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు మహాత్ములు అనేవారు కొంత నిర్లిప్తంగా ఉండాలండి మరీ అంత పూసేసుకుని జంప్ చేసేసి రాళ్ళంత పట్టించేసుకుని అలాగే సంసారంలో పడిపోకూడదు నిర్లిప్తంగా ఉండాలి పద్మపుత్రం ఇవామసా అన్నట్టు ఉండాలి తర్వాత ఇంకొంచెం దీన్నే ముందుకు తీసుకెళ్తే బాడీ మైండ్కి ఐఆమ్ డెడ్ టు ది బాడీ మైండ్ అనే లెవెల్కి వచ్చేసేయాలి ఐ అండ్ డెడ్ టు ది బాడీ మైండ్ అంటే అర్థం ఏంటి బాడీ మైండ్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండకూడదు ఐండ్ డెడ్ టు ది బాడీ అంటే ఏమిటి డెడ్ అంటే ఏమిటి అంటే బాడీ మైండ్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండకూడదు అంటే ఎలాగా మైండ్కి ఈ వినోదం కావాలి ఈ ఉల్లాసం కావాలి ఈ ఉత్సాహం కావాలి అని పెట్టుకోకూడదు మైండ్కి ఏమున్నా నాకు అక్కర్లేదు మైండ్ దాని మైండ్ ఉంటుంది నేను ఆయన ఒకే వితే మైండ్కి వినోదం ఉన్నప్పుడు ఆయన ఓకే వినోదం లేకున్నా ఏమో ఒకే మనస్సు ఉల్లాసంగా ఉన్నాయోకే లేకున్నా ఏమోకే అని మైండ్ వీడల ఒక నిర్లిప్తని అభ్యాసం చేయాలి అదే నిర్లిప్తని దేహము వీడల అభ్యాసం చేయాలి దేహం సుందరంగా ఉండాలి అందంగా ఉండాలి దీన్ని ఆభరణాలతో అలంకరించాలి దీనికేమో చక్కటి అంద అది పది మంది మెచ్చుకునే వేషాన్ని దీనికి వేయాలి అని అలాంటి ఖాతస్థం పెట్టుకోకూడదు ఇలాంటి వ్యామోహం పెట్టుకోకూడదు తర్వాత ఈ దేహాన్ని అందరూ సన్మానించాలి దీన్ని వేదిక మీద బలంగా కూర్చోబెట్టి పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టాలి అందరూ వచ్చి కాళ్ళ మీద దండాలు పెట్టాలి దే సమాజంలో ప్రతిష్ఠితులు ఉంటారు వాళ్ళు నాకు శిష్యులు అవ్వాలి వాళ్ళు వచ్చి నాకు అలాగే దండం పెడుతూ ఉండాలి ఆ దండం పెట్టినప్పుడు వీడియో తీయాలి ఇటువంటి వెస్ట్రన్ ఇంట్రెస్ట్ అంటారు దేహంలో దేహాభిమాన ప్రయుక్తమైన అహంకారం మనందు వెస్టర్డ్ ఇంట్రెస్ట్ పెట్టుకోకూడదు తర్వాత ఇది సాధువుల గురించి చెప్పారు సన్యాసుల గురించి గృహస్థులు కూడా ఇంట్లో వాళ్ళు నాకు ఈ సేవ చేయాలి ఆ సేవ చేయాలి అని అలాంటి వెస్టర్డ్ ఇంట్రెస్ట్ పెట్టుకోకూడదు వాళ్ళు చేయరు మీరు చేయాలి చేయాలి తల కొట్టుకోవడమే కానీ వాళ్ళు చేయరు వాళ్ళకి చేతనైంది చేస్తారు మనం ఊరికే తల ఉపయోగం ఏం లేదు ఫ్రస్ట్రేట్ అయిపోవడమే తప్ప వాళ్ళు చేయరు నేను మీకున్న రహస్యం చెప్తున్నాను సంసారం ఎందుకంటే వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటాయి వాళ్ళు మాత్రమే సంసార భారం వాళ్ళకి లేదా వాళ్ళు సంసారం కింద పృగిపోతూ ఉంటాడు ఇది ఎలాగంటే ఓ బస్తాపన్నాడు ఒకడు ఇంకొకటి ఇంకో బస్తాపస్తున్నాడు వాడు మీడికేం సహాయం చేస్తుంది నాకు చేతి చేయటం ఇవ్వడా అంటే ఏదో కొద్దిగా ఇస్తుంది పైగా ఒకటి నేను మీకు మనవి చేసేది ఏమంటే దేహము ఎలా ఉండాలి ఏమీ కావాలది అనేది మన చేతిలో లేదు అది రోగిగ్రస్తం అవ్వకుండా మీరు ఆపలేదు అది శిథిలమై కూలిపోకుండా మీరు ఆపలేరు దేహము యొక్క క్షేమాన్ని మీరు ఆల్ ది వే మీరు మీరు నిర్మాణం చేయలేరు మీ చేతిలో ఉండదండి కానీ ఒకటి మాత్రం మీ చేతిలో ఉంది మీ చేతిలో ఉన్నది కూడా మీరు చేయాలి అదేమిటంటే డిసిప్లిన్డ్గా జీవిస్తే దేహాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే కొంతవరకు అది క్షేమం అది ఇన్ ఎడిషన్ టు దాట్ దేహమునందు అభిమానాన్ని నిరాకరించడం మటుకు మీ చేతిలో ఉంది వాట్ హ్యాపన్స్ టు ది బాడీ యూ కెనాట్ డిటర్మిన్ బట్ యూ కెన్ సర్టన్లీ డిసోసియేట్ ఫ్రమ్ ది బాడీస్ ఐడెంటిఫికేషన్ యూ కెన్ డూ దాట్ వివేకాభ్యాసం కాబట్టి దానిని తప్పనిసరిగా మనం అభ్యాసం చేయాలి తర్వాత దేహమే నేను మనసే నేను దేహం బాగుంటే నేను బాగున్నట్టు మనస్సు బాగుంటే నేను బాగున్నట్టు అనేటువంటి అవివేకాన్ని దానికి స్వస్తి పలికి వివేకాన్ని సాక్షిభావాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి ఆ విధంగా నివృత్త మిథ్యాద్వయ అభినివేశ మిథ్యారూపమైన ద్వయమునందలి ద్వైతము నందలే అభినవేశాన్ని అభినవేశం నుంచి మనం తొలగాలి తొలగాలంటే యూ హెవ్ టు స్టెప్ బ్యాక్ మూవ్ అవే ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఐనెంటిఫికేషన్ నివృత్త మిథ్యాద్వయ అభినివేశ ఎవడైతే ఈ విధంగా జీవిస్తాడో వారికి మరల జన్మ అనేది లేదు వాడు అంటే వాడు జీవన్ ముక్తుడైపోతాడు జన్మ అంటే దేహమునందలి ఆత్మాభిమానమే జన్మ ఆ జన్మ నుంచి ఇప్పుడే వాడికి జన్మ లేదు మళ్ళీ ఈ దేహం నశించిన తర్వాత మళ్ళీ ఇంకో దేహము సూక్ష్మ శరీరము మరో జన్మ ఈ విధమైనటువంటి పునరపి అనేది లేదు సంసార బంధం నుంచి వాడు విముక్తుడవుతాడు చాలా మంచి శ్లోకం సాధనకి చాలా ముఖ్యమైన శ్లోకం నమో అభూతస్ ద్వయం త్రీతే యావ్వమితో నాయతేభతే మధ్యమాన సదా నాయే చిత్తం హేత్వే ఫలం కుతారిక ఇది చాలా చిత్రమైన ప్రకరణం గౌడపదార్థాన్ని ఇందులో యొక్క బోధనాశైలి చాలా విలక్షణంగా ఉంటుంది జాత్యాశ్రమవిహిత ఆశీర్వితై అనుష్ఠీయమానా దేవ్యాది ప్రాప్తిహేతవ ఉత్తమా ఉత్తమ అధమ మధ్యమాన్ హేతూన్ లభతే ఎప్పుడైతే పొందడో యదా నా లభతే ఆ శ్లోకం బాగా తెలియాలి కదా ఎప్పుడై లభ అంటే పొందుతా లభానించే లాభ వచ్చింది ఎప్పుడైతే పొందడో వేటిని పొందడు ఉత్తమాధమ మధ్యమాన్ హేతున్న లభతే తదా నాయతే ఉత్తమ మధ్యమ అధమ అయిన ఉత్తమము మధ్యమము అధమము అయిన హేతువులను పొందడు ఏంటండి ఉత్తమము మధ్యమము అధమము అయిన హేతువులను పొందడు అంటే అంటే ఏమిటో తెలుసిన ఉత్తమమైన తదాజ్ఞ జాయతే పుట్టుట అంటే పుట్టుటకు హేతువులేమున్నాయో వాటిని పొందడు అని అర్థం ఉత్తమమైన పుట్టుక ఏమిటి దేవతా జన్మ పుట్టడం అంటే యజ్ఞం చేసి మరణించాలి యజ్ఞం చేస్తే సరిపడదు యజ్ఞం చేసి మరణించాలి మరణించకుండా ఇలా పుడతాడు ఒకసారి పుట్టాడు ఆల్రెడీ పుట్టి మళ్ళీ పుట్టాలంటే మధ్యలో మరణం ఉండాలి కాబట్టి యజ్ఞం చేసి మరణించాలి అహితాజ్ఞ యజ్ఞం చేసి మరణిస్తే అప్పుడు పుడతాడు యజ్ఞం చేసి మరణించాడు కాబట్టి స్వర్గంలో పుడతాడు దేవజన్మని దేవత్వాన్ని పొందుతాడు దేవతా జన్మని పొందుతాడు అయితే యజ్ఞం చేసేసి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాడు అనుకోకూడదు ఆటంకం ఉంటే స్వర్గానికి వెళ్ళాడు ఇప్పుడు ధర్మరాజు గారు నరకానికి వెళ్ళాడు ఏమిటండి అశ్వనీ యాగం చేశాడు రాజసూయాగం చేశాడు మరి నరకానికి వెళ్ళాడు ఏమిటండి అంటే అయా కొద్దిగా ఆటంకాలు ఉన్నాయి ఒకటి రెండు దోషాలు ఉన్నాయి అవి మీరు అవ అనుభవించేస్తే ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పారు కాబట్టి దేవత్వాన్ని పొందటానికి కావలసిన హేతువుండాలి దానికి ఆటంకాలు లేకుంటే దేవత్వాన్ని పొందుతాడు మధ్యమ అంటే మనుష్య జన్మ దీనికి ఏమిటంటే పుణ్యపాపములు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి మిశ్రమం అప్పుడు మనుష్య జన్మ పుణ్యపాపములు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి 50-50 అని ఓ బిస్కుట్ ఉంది తెలుసా ఫిఫ్టీ ఫిఫ్టీ క్రాక్ జాగ్ 50-50, అంటారు ఏమిటో మనకు తెలియదు అదే 50 ఫిఫ్టీ పూజ స్వామీజీ చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయ్తో పాటు తాగుతారు ఛాయ్తో పాటు వస్తుంది ఆ బిస్కుట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సాల్టీగా ఉండదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ మనుష్య జన్మ అలాంటిది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇటు మరీ పుణ్యం గాదు మరి పాపం కాదు ఇక అధమ అంటే పశుపక్ష్యాది జన్మ ఈ జన్మలను వీడు పొందుతాడు జీవుడు ఎప్పుడు పొందుతాడు ఆ జన్మలకు హేతువులేమిటో ఆ హేతువులను వీడు పొందితే ఆ జన్మలని పొందుతాడు ఆ జన్మలకు హేతువులు ఏవైతే ఉన్నాయో వాటిని పొందకపోతే ఆ జన్మలను కూడా పొందడు అది టాపిక్ इूंगे भाष्य का मेमटारो जाश्रम विहिता आशीर्वर्ज्जित अष्ठीय धर्मा दैवत्प्तिव उत्तमा केवलाश हेतु जन्म के हेतु धर्माधर्मा ధర్మములు ఎక్కువగా ఉంటే ఉత్తమ జన్మ అధర్మములు ఎక్కువగా ఉంటే అధమ జన్మ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే మధ్యమ జన్మ ఎందుకంటే ధర్మాధర్మముల హేతువు ఇప్పుడు ఈ ధర్మములు ధర్మ ఈ ధర్మములు ఏమిటివి జాతి ఆశ్రమ విహిత వీడి పుట్టుకని బట్టి వీడి ఆశ్రమాన్ని బట్టి అవి విహింపబడ్డాయి ఎలాగంటే జాతి జాతి విహిత ధర్మాలు బ్రాహ్మణ నేను బ్రాహ్మణుడను అంటే బ్రాహ్మణం అష్టమే వర్షే ఉపనయేత్ అనేదో ధర్మం ఉంటుంది ఎనిమిదో సంవత్సరంలో బ్రాహ్మణుడైనట్లయితే వాడికి ఉపనయనం చేయాలి బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడైతే వేడు చేయాలి అని మొదలవుతుంది బ్రాహ్మణ ధర్మాలు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది జాతిని బట్టి విధింపబడిన ధర్మాలు జాతి విహిత ధర్మా ఇక ఆశ్రమ విహిత ధర్మా మీరు బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే ఏం చేయాలండి చక్కగా సంధ్యావందనం చేసుకోవాలి వేదాన్ని చదువుకోవాలి అధ్యయనం చేసుకోవాలి వేదమే వేదం ఒక్కటే కాదు శాస్త్రము సంస్కృతం చదువుకోవాలి బ్రహ్మచారులు అలా ఉండాలి మేము అలా రోజునే వాళ్ళం నా మటు నేను కొంచెం గర్వంగా చెప్తూ ఉంటానేమనుకో ఎందుకంటే మహాత్ములు అలాంటి దిశానిర్దేశం చేశారు బ్రహ్మచారులుగా ఉండి బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం సంస్కృతం వేదం గట్టిగా చదివేవాళ్ళం ఏమంటే చదివినప్పుడు ఈ ఆ చుట్టుముట్టు అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎవరో అమ్మాయిలు కనపడేవాళ్ళు పెళ్ళి అనుకోండి పెళ్లి వస్తారు ఈ బ్రహ్మచారులకు వేదం మా గురువు ఇంట్లో పెళ్లి అయింది వేదం లేదు చదువులేదు సంధ్యలేదు పలహారాలు చేస్తూ ఉన్నాం గురువు గారు చెప్పిన ఈ అమ్మాయిలు వస్తారు పెళ్ళింటి అమ్మాయిలు వస్తారు ఈ అమ్మాయిలు కనుక తిరగడం ఇది బ్రహ్మచారిని చేసి ఇవ్వాలి అలా చేయకూడదు యూ డ్ నాట్ డూ దాట్ వీఆర్ నెవర్ డూయింగ్ దా అలాంటి పిచ్చి వేషాలు వేసేవాళ్ళం కాదు ఎప్పుడు చదివి వాళ్ళు ఎలా తెలిసింది ఈ పిచ్చి వేషాలు వేసే వాళ్ళని కాదని ఎలా తెలిసింది ఒకళ్ళిద్దరు వేసేవాళ్ళు దాన్ని బట్టి తెలిసింది ఈ కాంట్రాస్ట్ ఉంటేనే తెలుస్తుంది లేకపోతే ఎలా తెలియదు చోట బ్రహ్మచారి అంటే లవ్ ఇలాంటివి ఉండకూడదు ప్రేమ దోమ ఇలాంటివి ఉండకూడదు ఓ బ్రహ్మచారి వచ్చాడు నాది స్వామీజీ నేను అమ్మాయిని ప్రేమించాను అంటే నేను నేను ఎక్కడ ప్రేమించారు అంటే గురుకులలో చదువుకుంటూ ఉండగా చాలా తప్పు గురుకుల చదువుకునేప్పుడు ప్రేమ దోమ ఇలాంటివి ఉండకూడదు ఎందుకంటే బ్రహ్మచర్య ధర్మం అనేది ఒకటి బ్రహ్మచర్య ధర్మం ఏమిటి ఈ ప్రేమలు అమ్మాయిలు దోమలు వీటన్నిటిని పక్కన పెట్టి అధ్యయనం మాత్రమే చేయాలి ఆ పని వాడు చేయకపోతే వాడు ధర్మాన్ని ఉల్లంఘించినట్లయితే చదువు అయిపోయిందండి ప్రేమ చే చదువు అయిపోయింది ఇప్పుడు అమ్మాయిని ప్రేమించవచ్చు ఫస్ట్ అని చదువు అవడానికి ముందు ఇంకో ఏడాది ముందు చదువు అప్పుడు అమ్మాయిని కనపడింది అనుకోండి అమ్మాయి చెప్పాలి నేను నేను ప్రేమిస్తున్నాను ఒక్క ఏడా తర్వాత మళ్ళీ మాట్లాడతాను అని పంపిణీ అంతేగాని నేను మీ ప్రేమని అమ్మాయి వెంట తిరగకపో అది బ్రహ్మచర్య ధర్మం అంటే ఎలా ఉంటుందో చెప్పారు ఇక గృహస్థ గృహస్థ అంటే అతిథి ధర్మాన్ని పాటించాలి మేము ఏం చేసామంటే చిన్నప్పుడు కఠోపనిషత్తు చదివాం చాలా చిన్నప్పుడే చదవడం ఈ కఠోపనిషత్తు చాలా చిన్నప్పుడు చదవటం ఇదో భారం ఎందుకంటే చిన్నప్పుడే కఠోపనిషత్తు చదవడం వల్ల ఆతిథ్య ధర్మము అది వంట ఇంటికి ఎవడైనా వస్తే వాడు మన తలుపు తడితే వాడికి మంచినీళ్ళో మజ్జిగో కాఫీయో ఇవ్వాలి భోజన సమయం భోజనం పెట్టాలి వాడి కులం వర్ణం వర్గం ప్రాంతం ఇవన్నీ అనవసరం వాడి శత్రువైనా సరే ఇది ఇది గృహస్థధర్మం ఈ గృహస్థధర్మాన్ని నిర్వర్తించాలి ఈ గృహస్వధర్మాన్ని నిర్వర్తించాలంటే గృహిణి కలిసి రావాలి గృహిణి ఆవిడికి ఆ దృష్టి లేదనుకోండి వీడు ఏం చేస్తాడు గృహస్థ ధర్మం ఎంత ప్రాబ్లమో చూడండి రియల్లీ గృహిణి కలిసి వస్తే గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించవచ్చు ఏమన్నా కాబట్టి టెన్షన్లో పడిపోతాడు కాన్ఫ్లిక్ట్లో పడిపోతాడు గృహిణి కలిసి రాదు ఆవిడే ఆవిడ ఆలోచనలు ఏవో ఆవిడకుంటాయి ఆవిడ థింకింగ్ ఏదో ఆవిడకు ఉంటుంది ఏవో ఉంటాయి సంసారం ఉంటే ఇలాగే ఉంటుంది అంచేతనే ధర్మానుష్ఠానం సరళం కాదు ఇది గృహస్థ ధర్మాలు ఇక వానప్రస్థ ధర్మము వీరు వానప్రస్థుడు అసలు ఈ రోజుల్లో మనుషులు గృహస్థులుగానే దేహత్యాగం చేస్తున్నారు అసలు వానప్రస్థం ఆలోచన పెట్టుకోవట్లేదు ఎవరు వానప్రస్థ ధర్మం అనేది ఉంది ఒకరు నన్ను సత్సంగంలో ప్రశ్న అడిగారు స్వామిజీ మేము పిల్లల్ని కనిపించాము ఏదో పద్ధతిలో చేశామో ఇప్పుడు ఈ మనవాళ్ళకి మనవరాళ్ళకి మన హిందూ సంస్కృతిని ఎలా నేర్పాలి ప్రశ్న అడిగాను ఇది అమెరికాలో సత్సంగంలో మనవాళ్ళకి మనవరాళ్ళకి హిందూ సంస్కృతిని ఎలా నేర్పాలి దీని మీద వాట్ ఈజ్ ది టేక్ అఫ్ వేదాంత అది ప్రశ్న అంటే నేను చెప్పాను చూడండి మీకు వేదాంతం యొక్క శాస్త్రం యొక్క అభిప్రాయం నన్ను చెప్పమంటే చెప్తా నేను చెప్పిన తర్వాత మీరు నిరుత్సాహపడతా అని చేత మీరు డిసైడ్ చేసుకోండి ఆర్ యూ రెడీ ఫర్ ది ఆన్సర్ అంటే చెప్పండి మనవాళ్ళ గురించి మనవరాళ్ల గురించి స్మరించను కూడా స్మరించకుండా మీరు వానప్రస్తు ధర్మాన్ని పాటించాలి అది శాస్త్రజ్ఞి అంతేగాని వాళ్ళ రకాలు తిరుగుతో ఇంకా వాళ్ళ వెంట పడుతో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గరే కూర్చుంటే ఆ మనవన్ని కూర్చోబెడతారు వాడిని సాకుతో ఉండడమే విడిపారు ఇంకా గీత లేదు పనిషత్తు లేదు కాబట్టి వానప్రస్థ ధర్మం ఒకటి ఉంది అలాగా మన పిల్లలు ఇప్పుడు మన సంసారం మనమే భరించి మన పిల్లల సంసారం కూడా మనమే భరించటం ఇదేమో తెలివితేటలు కాదు వానప్రస్థ ధర్మం కనీసం వానప్రస్థుడిగా జీవించాలి కనీసం చేతనైతే పరిస్థితి కుదిరితే వీడికి ప్రారంభం ఆ ఉంటే ఫైనల్గా సన్యాసం సన్యాస ధర్మం ఏంటి సర్వకర్మ సన్యాసం ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ అగ్నిహోత్రము కర్మ దాంట్లో ప్రవేశించకూడదు మళ్ళీ కర్మ సంబంధం ఉండదు మళ్ళీ పూర్ణాహుతి చేస్తాను వీడియో తీస్తున్నారు కాబట్టి హోమం చేస్తాను ఇలాంటి పిచ్చి వేషాలు లేకపోవడం అది సన్యాసర్మము సో ఈ విధంగా ధర్మాలు సన్యాసి కూడా పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాభిమానం కలిగి ధర్మాన్ని ఈ విధంగా జాత్యాశ్రమ విహితములైన ఉత్తమమైన ధర్మాలను ఎవళ్ళాచరిస్తారో వాళ్ళు పుణ్యాన్ని పోగేసుకుని మూటగట్టుకుని ఆ పుణ్యం ద్వారా దేవలోకాన్ని పొందుతారు ఒక ఆయన చాతుర్మాస్య చేస్తున్నారు చాతుర్మాస్యలను ఉంటాయి చేస్తాం ఏదో ఒక ట్రెడిషనల్లో ఆర్థడాక్స్లో చేస్తారు ఓ చోట కూర్చుంటారు కదలకుండాను స్పిరిట్ ఆఫ్ దాట్ కానీ ఆ ఊళ్ళో కార్యక్రమతో తిరుగుతూనే ఉంటారు ఏదో చాతుర్మాస్య అని చేస్తారు ఏమండి ఆయన ఏమని చెప్పారంటే ఉపన్యాసం చాతుర్మాస్య ఆరంభమైన రోజు ఆయన ఏమని సంవత్సరంలో పది మాసాలు ప్రజల కోసం రెండు మాసాలు మా కోసం ఏమిటండి ఏంటది అంటే పది మాసాలు ప్రజలకి పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళు పుణ్యం మూట ఈ రెండు మాసాలు మా కోసం మేము పుణ్యం చేసుకుంటాము అని చెప్పారు అదొక అది సన్యాసాశ్రమ ధర్మం అంటే ఆయన కూడా ఆ పుణ్యాన్ని మూటగట్టుకుని దేవల ఒక ప్రాప్తి లేకపోతే సత్యల ఒక ప్రాప్తి ఏదో ఉంటుంది ఉపాసనా సన్యాసం ఉపాసన కోసం చేసిన సన్యాసం అతి అత్యాశ్రమ సన్యాసం కాదు సో ఆ విధంగా జాత్యాశ్రమ విహితములైన ధర్మములను చేసి పుణ్యం మూటగట్టుకుని మేము దేవలోకాన్ని పొందాలి దేవతలుగా జన్మించాలి అనుకున్న వాళ్ళు అలా జన్మిస్తారుద పూర్ణ ముద పూర్ణ బుదం పూర్ణ